కళా ప్రపూర్ణ వింజమూరి అనసూయ దేవి గారి నేను నా రచనలు పుస్తకంలో తొమ్మిదవ చాప్టర్ తెలుగు వారి లలిత సంగీతం కళా సాహిత్యాలకు నిలయమైన సుప్రసిద్ధ తెలుగు కుటుంబంలో పుట్టిన కళాకారిణి ఈ అనసూయ మీ అనసూయ తెలుగువారి లలిత సంగీతం పుట్టు పూర్వోత్తరాలు అన్న అంశాన్ని గురించి నాలుగు మాటలు చెప్పడానికి ప్రత్యేక అర్హత నాకు ఉంది అన్న ఆత్మవిశ్వాసంతో ఈనాడు ఇందరో అచ్చతెలుగు సోదరి సోదరీ సోదరుల ఎదుట సగర్వంగా నిలబడ్డాను ఏ కళను గురించైనా వట్టి ఉపన్యాసం దంచితే ఎంతో ఉత్సాహంతో ఈ సమావేశానికి వచ్చిన ప్రేక్షక శ్రోతలకి నిద్ర రావచ్చు భయపడకండి నాది వట్టి లెక్చర్ కాదు లెక్చర్ డిమానిస్ట్రేషన్ సాహిత్యం అంతా ఒకటే సంగీతం అంతా ఒకటే అవి మహాసముద్రాలు వాటి లోతులు అంతులు తెలుసుకోవటం కష్టసాధ్యం కానీ అసాధ్యం కాదు ఆ సముద్రాన్ని మదిస్తూ వస్తే కొన్ని అమూల్యరత్నాలు లభిస్తుంటాయి ఇరవయో శతాబ్దం ఆరంభంలో మొదలై పంతొమ్మిది ప్రాంతానికి తెలుగు సాహిత్యంలో కొత్త మార్పులు వచ్చాయి ఉమ్మడి కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఉమ్మడి ఆస్తిని పంచుకున్నట్టు ఉమ్మడి సాహిత్య సంపదను కూడా పంచుకోవడం తటస్థించింది ఆ విభజనతో సంప్రదాయాలకు కట్టుబడే పూర్వకవులు వారి కట్టుబాట్లకు పూర్తిగా లొంగక కొత్త పంథాలు పట్టిన నవకవులు అన్ని కట్టుబాట్లను అతిక్రమించిన వాస్తవిక అతివాస్తవిక కవులు వేరువేరు కాపురాలు పెట్టారు దాదాపు అదే సమయంలో సంగీత సాహిత్యాల భావ సంబంధం వల్ల తెలుగువారి సంగీతంలో కూడా మార్పులు వచ్చి పంపకాలు జరిగాయి సంప్రదాయాలకు కట్టుబడే శాస్త్రీయ సంగీతం ఆ సాంప్రదాయాన్ని పూర్తిగా పాటించకపోయినా శాస్త్రీయ పునాదిని వదలకుండా కొత్త పంథాలో నడిచే లలిత శాస్త్రీయ లలిత సంగీతాలు అంటే లైట్ క్లాసికల్ అండ్ లైట్ మ్యూజిక్ వేర్ కాపురాలు పెట్టాయి నేను ఈ కొవకు చెందిన ఆద్యురాలిని ఆంధ్రదేశంలో ప్రప్రథమంగా భావగీతాలనే పేరుతో లలిత సంగీతం ప్రారంభించిన పైనర్ని దీనిని గురించి విపులంగా తర్వాత వివరిస్తాను పైన చెప్పిన పంపకాలతో సంబంధం లేకుండా లక్షలాది గ్రామాల్లో నివసించే ప్రజాబాహుల్యానికి చెందిన జానపద సాహిత్య సంగీతాలు మరొక సముద్రం ఆలోకం వేరు వీటితో పాటు తెలుగువారి నాటక సంగీతం ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఆ తరువాత కొన్నాళ్ళకి సినిమా సంగీతము పుట్టింది ఈనాడు మీకు చెప్పబోయేది ఆంధ్రాలో లలిత సంగీత పరిణామాన్ని గురించి అని చెప్పే ముందు రెండు మాటలు నన్ను గురించి చెప్పుకోవడం అవసరం నేను నేర్చుకున్నది శాస్త్రీయ సంగీతమే సంగీత సామ్రాట్ మునుగంటి వెంకట్రావు గారి శిష్యురాల్ని నాకు హార్మోనియం వాద్యం తనంతడు తానే అలవడ్డ విద్య నా ఐదో వేటా నుంచి సంగీతం నేర్చుకుంటూ హార్మోనియం వాయించుకుంటూ పాడేదాన్ని తరువాత వీణా పియానో కూడా వాయించేదాన్ని శాస్త్రీయ సంగీతమైన లలిత సంగీతమైనా హిందుస్థానీ సంగీతమైన ఎవరు పాడినా సక్సెస్ఫుల్గా హార్మోనియం మీద ఎకంపనీ చేసేదాన్ని నా ఏడవ ఏటే పీఠాపురంలో హరీంద్రనాథ్ చటోపాధ్యాయ గారితో హార్మోనియం ఎకంపని చేశాను ఎన్నో నాటకాలకి ముఖ్యంగా మా నాన్నగారు వింజమూరి వెంకటలక్ష్మి నరసింహారావు గారు రాసిన అనార్కలి నాటకానికి తొక్కుడు హార్మోనియం వాయించాను నా కళాజీవితంలో నా లలిత సంగీతానికి శాస్త్రీయ సంగీతం దృఢమైన పునాది అయ్యింది మీలో చాలా మందికి తెలుగువారి లలిత సంగీత రీతుల్లో వచ్చిన పరిణామానికి నేను ముఖ్య కారకురాలిని అన్న విషయం తెలియకపోవచ్చు మీలాంటి కళాప్రియులందరికీ తెలియడం అవసరం కనుక నేనే సవినయంగా సగర్వంగా చెప్పుకుంటున్నాను లలిత సంగీతానికి పైనర్ని అనిపించుకున్న గౌరవం నాకు దక్కడం నా పూర్వ జన్మ సుకృతం అనుకుంటాను ఇరవయ్యో శతాబ్దానికి ముందు క్షేత్రయ్య త్యాగరాజు వంటి వాగ్గాయకారులు అన్నమాచార్యులు నారాయణ తీర్థులు వంటి పండితులు ఎన్నో గేయ రచనలు చేశారు లలిత సంగీతానికి కూడా అనువైన కొన్ని అన్నమాచార్య కీర్తనలు మినహా ఆ వాగ్గేయకారుల రచనలన్నీ శాస్త్రీయ సంగీతాన్ని అభివృద్ధి చేశాయి పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతానికి తెలుగు సాహిత్యంలో వచ్చిన విప్లవం ఫలితంగా నవ్య సాహిత్య పరిషత్ రూపొందింది పద్య గేయ రీతుల్లో కొత్త మీటర్లు నడకలు వచ్చాయి గురజాడ రాయప్రోలు విశ్వనాథ వేదుల బసవరాజు ఎంకిపాటల నండూరివారు శ్రీశ్రీ నామేనమామ కృష్ణ శాస్త్రి వంటి నవకవులు పద్యలే కాకుండా పాటలు కూడా వ్రాయడం మొదలుపెట్టారు పూర్వకవుల్లోనూ నవకవుల్లోనూ పద్యరచనలో దిట్టలైన మహాకవులు ఎందరో ఉన్నారు కానీ గేయ రచనలో మాత్రం మామా మామ కృష్ణశాస్త్రి అద్వితీయుడు ఆయన చేసిన రకరకాల ప్రయోగాలు మీటర్స్లో రకరకాల నడకలు కొత్త టెక్నిక్స్ ఆయన మాటల పొందిక అల్లిక అపూర్వం కృష్ణశాస్త్రిని ఠాగూర్ ఆఫ్ ఆంధ్రా లేదు పాటలు వ్రాయడంలో మామయ్యాగూర్తో సమానులు పాటలకున్న ఆయన పాటల్లో ఆయనకున్న వెరైటీ అపారం అలాంటి కృష్ణశాస్త్రి నా మేనమామ కావడం నా అదృష్టం మాది ఒకే కళా కుటుంబం అంత కలిసే ఉండేవాళ్ళం మామయ్య ఏ పాట వ్రాసినా చిన్నతల్లి ఏది ఈ పాట ఎలా పాడతావో వినిపించి చూస్తా అని నా చేతికిచ్చేవాడు నేను వెంటనే హార్మోనియం తెచ్చుకుని భావానుగుణ్యమైన ట్యూన్ పెట్టి వాయించుకుంటూ పాడి వినిపించేదాన్ని వెంటనే ఆ పాటల్ని మామయ్య తన స్నేహితులందరికీ వినిపించేవాడు అలాగ మెప్పుపొంది ఆ పాటల్ని సభలో పాడేదాన్ని నేను పాడే కొత్త విధానాన్ని నా ట్యూన్స్ని నా సంగీత గురువులు గురుతుల్యులు వాగ్గేయకారులు అయిన వొల్లూరి జగన్నాథరావుగారు కూడా విని ప్రశంసించారు ఆశీర్వదించారు ఆ రోజుల్లోనే కృష్ణశాస్త్రి పాటలు పదాలు లేనివి భావగర్భితాలు కరుణ భక్తి శృంగారం ఆయనకి అభిమాన రసాలు అందులో కరుణ మరీను అందుకే ఆయన భావకవిత్వాన్ని శ్రీశ్రీగారు బాష్పకవితానయాగరా అన్నారు మామయ్య వ్రాసిన ప్రతి పాటా ఒక కళాఖండమే ఆ పాటలకి రాగప్రధానమైన సంగీతాన్ని కూర్చి సరి అయిన భావ వ్యక్తీకరణ చేసి శ్రోతలలో రసస్ఫూర్తి కలిగించటమే నా ధ్యేయం అయ్యింది అదే రెనిసెన్స్ మ్యూజిక్ నా భావగీతాలు ఆ రోజుల్లో నా చిన్నప్పుడు శాస్త్రీయ సంగీతం నాటకాల సంగీతం పల్లెలకే పరిమితమైన జానపద సంగీతం తప్ప లలిత సంగీతం లేదు అలానాటి నవ్య సాహిత్యానికి నవ్య సంగీతం తొడిగి ఆంధ్రలో భావగీతాలనే పేరుతో లలిత సంగీతాన్ని మొదలుపెట్టి పాడి ప్రచారం చేయడమే కాకుండా కర్ణాటక సంగీతంతో పాటు సబార్హత కూడా చేకూర్చారు నా తొమ్మిదవ ఏట నుంచి నేను సంగీతం కూర్చిన భావగీతాలనే పాడుతున్నా వాటిలో కూడా పరిణామం వచ్చింది నా తొలి సంగీత రచనల్లో మ్యూజిక్ క్రియేటివిటీ కనబడేది కాదు శాస్త్రీయ సంగీత జ్ఞానం తక్కువ ఏదో కొత్తదనం చూపించాలన్న తాపత్రయంతో ఒక్కొక్కప్పుడు ఒకటి రెండు రాగాల్ని కలిపేయడం రాగానికి సంబంధం లేని అన్యస్వరాలని వాడడం చేసేదాన్ని నిజానికప్పుడే చెప్పలేనంత వెరైటీ వచ్చేది నెమ్మదిగా నా శాస్త్రీయ సంగీత జ్ఞానం పెరిగాక రాగపరిధులు దాటడం ఇష్టముండేది కాదు నా మొదటి పాటల్లో స్వేచ్ఛావిహంగంలాగా విహరించిన నేను ద్దులు దాటడానికి భయపడేదాన్ని రాగాల మీద చేసి అయిన ట్యూన్స్ పెడుతూ వచ్చిన అందులో కూడా నూతనత్వం చూపించేదానికే ప్రయత్నించేదాన్ని మా మామయ్య కృష్ణశాస్త్రే కాక మామయ్య సమకాలికులైన నండూరి సుబ్బారావు రాయప్రోలువారు విశ్వనాథ అడవి బాపిరాజుగారు వేదుల సత్యనారాయణ గారు శ్రీశ్రీగారు వంటి కవులెందరో ఎన్నో పాటలు రాశారు నవీన గేయ రచనకి గురజాడ అప్పారావు వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మతో వరవడి చుట్టారు ఆనాటి నవకవుల్లో వాగ్గేయకారుడు ఎంకి పాటల నండూరి సుబ్బారావు గారొకరే తక్కిన కవులందరూ తమ పాటల్ని ఏదో వారి ధోరణిలో పాట పద్యం కాకుండా చదివేవారు అవి వింటున్నప్పుడు ఇంత మంచి పాటలకి మంచి ట్యూన్స్ పెట్టి పాడాలనిపించేది ఆ కవులందరూ మామయ్యక ఆప్తులు సోదర సమానులు కావడం వల్ల నాకు మేనమామలై నన్ను కోడలా అని పిలిచేవారు ఆ కళానుబంధం వల్ల వారి గేయాల్లో సంగీతానికి అనువైన వాటికి సంగీతం కూర్చి ముందు సభల్లో పాడి లలిత సంగీతం ప్రచారం చేశాను తరువాత ఆల్ ఇండియా రేడియో పంతొమ్మిది వందల వచ్చాక అందులో పాడి పాడి ఆ ప్రచారం ద్విగినీకృతమైంది ఇలా నవకవులు గేయాలకే కాక ఊర్వశి విద్యావతి గుడు శ్రీకృష్ణుడు గోదావరి వంటి కృష్ణశాస్త్రి సుప్రసిద్ధ గేయ నాటికలెన్నింటికో సంగీతం కూర్చాను పాడాను కూడా పూర్వకవుల కావ్యాల్లో లాగే కృష్ణశాస్త్రి గేయాల్లో కథావస్తువును బట్టి వృత్తావృత్తిని బట్టి శైలి మారుతుంటాయి అందువల్ల పద్యమైన పాటైనా దాని వృత్తిని శైలిని బట్టి సంగీత వృత్తి శైలి ఉన్నప్పుడే కలుగుతుంది నా లలిత సంగీతం ఈ యూనిటీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ మ్యూజిక్ ని పూర్తిగా పాటిస్తుంది సంగీతంలో పాటకి ఎంత ప్రాముఖ్యం ఉందో పద్యానికి అంత ఉంది తెలుగువారికి పద్యం ప్రాణం అందుకే పద్యాలతో నిండిన పురాణ నాటకాలంటే మనవాళ్లు చెవి కోసుకునేవారు పాండవోద్యోగ విజయం హరిశ్చంద్ర మొదలైన నాటకాలు సజీవంగా ఉన్నాయంటే కారణం వాటిలోని అమూల్యమైన పద్యాలే ఈ పద్యాల్ని అద్దంకి శ్రీరామమూర్తి జొన్నవిత్తుల శేషగిరి సిఎస్ఆర్ ఆంజనేయులు తుంగల చలపతిరావు ప్రభుతులు విశిష్టమైన కర్ణాటక బాణీల్లో చదివి ప్రజల్ని ఉర్రూతలగించేవారు మహారాష్ట్ర నాటకాల ప్రభావం వల్ల జొన్నవిత్తుల లాంటి కొందరు ఆ బాణీలో కూడా పాడేవారు ఆ ధోరణిలో స్థానం నరసింహారావు గారు కొత్త పక్కీని అమల్లోకి తెచ్చారు అది నా లలిత సంగీత ధోరణికి దగ్గర కనుక నన్ను కూడా ఆకర్షించింది నా లలిత సంగీత ప్రచారంలో పద్యాలకు కూడా ప్రాముఖ్యం ఇచ్చాను పద్య పఠనా విధానంలో కూడా ఒక మార్పు తీసుకువచ్చాను కంకంటి పాపరాజు వ్రాసిన ఉత్తర రామచరిత్రలోని అన్నా లక్షణ భాతృవత్సలా వంటి కరుణరసప ప్రధానమైన పద్యాలు నేను మద్రాసు రేడియోలో చదివినప్పుడు స్టేషన్ డైరెక్టర్ గోపాలన్ ఎస్ఎన్మూర్తి మొదలైన అధికారులు విని మెచ్చుకుని నన్ను మ్యూజిక్ కంపోజర్గా నియమించారు ఇందులో కూడా ప్రథమత్వం నాకు లభించింది అలాగే పంతొమ్మిది ప్రాంతంలో అనుకుంటా కాకినాడ కాలేజీ ఆంధ్ర వారోత్సవాలలో నేను గురజాడవారి ముత్యాల సరాలలోని పుత్తడిబొమ్మ పూర్ణమ్మ కథ నలభై ఎనిమిది పద్యాళ్ళని తాలాబద్ధంచేసి గేయమాలికగా పాడాను ఆ సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణ గారు వన్స్మోర్ అని మళ్ళా పాడించుకున్నారు అదేవిధంగా ఒక్కొక్కప్పుడు కొన్ని కొన్ని వృత్తాల్లోని పద్యాలు లయబద్ధంచేసి పాటగా పాడితే రక్తి కడుతుంటాయి ఉదాహరణగా నన్నయ్య భట్టుగారి పద్యం చందన తమాల తరులందు ఆగా రుద్ర ఆగరుద్రుమమలందు ఆ పద్యాల వృత్తిని శైలిని పట్టే సంగీతం ఉండాలి కాటూరి వెంకటేశ్వరరావు గారు గుడి గంటల్లో వెంకటేశ్వర స్వామి పైన వాసిన పద్యాల్ని చిర్రావురి కామేశ్వరరావు గారి పుష్పలావిక పద్యాల్ని సరే మామయ్య గేయ నాటికల్లోని పద్యాల్ని నేను నా లలిత సంగీతంలో చేర్చి ఎన్ని కచేరీల్లోనూ పాడాను పాడుతూనే ఉన్నాను నేను లలితసంగీతానికి వేసిన దృఢ పునాదులమీద లలిత సంగీతం చక్కగా దృఢంగా నిలబడి శాస్త్రీయ సంగీతంతో పాటు సభాస్థానం చేకూర్చుకుని పాపులర్ అయింది కాలక్రమేణా లలిత సంగీతం రకరకాల మార్పులతో పరిణామం చెందింది నిజానికి లలిత సంగీతాన్ని గురించి చెప్పవలసింది తక్కువే పాడవలసింది ఎక్కువ